తప్పని బొంకని ఎట్టి దామోదర నాకు దప్పి దేర మోవి ఇయ్యవో దామోదర తరితీపు మాటలెల్ల దామోదర నీకు తరుణులు నేర్పిరా దామోదర దరిచేరే సంకు నీకు నీచే దామోదర నీవు తర గరివె తగు దామోదరా తగులు వీరి పందేల దామోదర నీ లేల చెప్పేవు దామోదర దగదొట్టి పలికేవు దామోదర వెనుతగిలి తెందాక దామోదర తల మా ముందర దామోదర నీ తళ్ళుకుమోవి చూచి దామోదర తలకొని కూడితేవి దామోదరా ఇంక తలగకు శ్రీవేంకట దామోదర